కీర్తన సంఖ్య నాలుగు వందల డెబ్భై అతడే పరబ్రహ్మతడే లోకనాయకుడు అతని కంటే మర్యధికులు వేరయ్యా కమలవాసిని లక్ష్మి కలదా ఎవ్వరికైనా కమలనాభుని కొక్కనికేకాక కమలజుడైన బ్రహ్మ కలడా ఎవ్వని నాభిన అమరవంద్యుడుమా హరికే కాక అందరు నుండి భూమి అన్యులకు గలదా అందపు గోవిందునికి ఆలాయగాక చెందిన భాగీరథీ శ్రీపాదాలగలదా మందరధరుడైన మాధవునికిగాక నిత్యలున భయమిచ్చే నేరుపు ఎందుగలదా అచ్చుగ నారాయణుని అందేగాక రత్సల శరణాగత రక్షణ మెందుగలదా తచ్చిన శ్రీవేంకటాద్రి కాకా